కాబట్టి ఇప్పుడున్న స్థితి అధమస్థితి కనుక దీన్నే కొనసాగిస్తే యావితి అధమాం నికృష్టతమాం గతి కాబట్టి ఇంతకంటే కూడా అధమ గతిని మానవుడు పొందుతాడు ఓ దీని మీద సూత్రాలున్నాయి నిశ్చీర్ణో నరక పంథ అంటే నరకానికి వెళ్ళే మార్గము చాలా విశాలంగా ఉంది హైవే హైవేలు ఉంటాయి ఫోర్ లేన్ హైవేలు ఉంటాయి నరకానికి మూడు హైవేలు ఉన్నాయి ఇక్కడ కామేష కామ క్రోధ లోహస్య త్రివిధం నరకస్కేదం ద్వారం అని ఎక్కడో వస్తుంది పదిహేడు అంశాల్లో వస్తుంది రాబోతుంది అది ఎక్కడే వస్తుందో మూడు హైవేలు ఉంటాయి ఫోర్ లేన్ హైవేస్ మూడు ఉంటాయి నరకానికి అదే స్వర్గానికి వెళ్ళే దారి సన్నగా ఉంటుంది సింగిల్ ఫైల్లో వెళ్ళాల్సి వస్తుంది స్వర్గానికి కాబట్టి ఈ అసుర లక్షణాలు చాలా వ్యాపకములుగా ఉంటాయి సో విస్తీర్ణం నరక పంథ తర్వాత ఇంకో సూత్రం ఏంటంటే వంశ వృద్ధి మా సురు వంశవృద్ధి గురించి చింత చేయకు ఒక ఆయన నా దగ్గరికి వచ్చారు వంశవృద్ధి కాలేదు అవటం లేదని బెంగ పెట్టుకుంటాను అది ఇప్పుడు వచ్చారు వంశవృద్ధి చూడవాలి భారతదేశం చూడు వన్ పాయింట్ టూ ఫైవ్ బిలియన్ పీపుల్ ఈ వంశ పేరు చెప్పి ఎరైవి ఉంటుంది టూ ఈ వచ్చిన వన్ పాయింట్ టూ ఫైవ్ అవుతున్నారు కూడా పైన ఇంకా ఇంకెక్కడ తోటలేదు దేశంలో ఇంకా వంశవృద్ధి ఏంటండి ఇదంతా వంశం కాదండి కాబట్టి ఈ వంశవృద్ధి గురించి చింత మీరు చేయకండి సంయమ చింత శమము దమము ఆత్మనిష్ట వీటికి సంయమము అని పేరు దాని గురించి ఆలోచించండి తప్ప కాబట్టి మీరు ఆ అసూర లక్షణములు ఏవైతే ఉన్నాయో వాటిని పారద్రోణి దైవ సంపదని మనం పొందాలి అని దాని గురించి ఆలోచించండి వంశం గురించి మీరు చింత చేయకండి వంశం యూఆర్ జస్ట్ ఇమాజినింగ్ ఫిన్ కాల్ ఇమాజినేషన్ మాయా మాత్రం ఇదొంది ద్వైతం ఆ ద్వైతం యొక్క భావనంతా కూడా ఇమాజినేషన్ దాంట్లో కల్పన తప్ప ఇంకేముండదు అదంతా కూడా గాలి మూట కట్టడం వంటిది వీడు గాలి మూట కడుతూ ఉంటాడు ఎంత మిగులుతుంది ఆఖరికి నీరు మూట కట్టడం అని కూడా తెలియదు మంచి సాగుతులు నీరు మూట కడట చాలా ఓపికగా నీరు మూటగడట నదిలో ఇంటికి వెళ్ళ ఇంటికి ఎంత వెళుతుంది మూట ఏమి వెళ్ళటం ఈ సంసారంలో భవిష్య వృద్ధి ధన వృద్ధి ఇలాంటి వృద్ధులన్నీ వీడు మూట కడుతూ ఉంటాడు ఆఖరి నిర్మించి ఏం వినవద్దు కాబట్టి అలాంటి ఫోకస్ పెట్టుకోవడం మానేసి కేవలము ఆత్మతత్వము ఎడల మీరు జాగరూకులై ఉండు అని సందేశం మాం అప్రాప్త్యేవామ ప్రాప్త కాచిదీ శంకా అస్తి అత మధ్యస్థ సాధు మార్గం అప్రాప్య విత ఇది శంకరులు ఒక చిత్రమైన అర్థాన్ని ఆయన యాడ్ చేస్తున్నారు మాం అప్రాప్య ఈశ్వరుణ్ణి చేరుకోకుండా ఆయన ఏమంటున్నారంటే ఎవరిని అసురలక్షణములు గలవాడు ఈశ్వరుణ్ణి చేరుకోడు అని వేరే చెప్పాలా చెప్పక్కర్లా ఈశ్వరుణ్ణి చేరుకోవడం మాట అలా పెట్టి ఈశ్వరుణ్ణి చేరుకునే మార్గాన్ని సూచించగలిగిన మహాత్ముల గదిదాపులకు కూడా వీడు వెళ్ళలేడు ఇప్పుడు కాలేజీ విద్యార్థులు కూడా ఉంటాడు ఎప్పుడు కాలేజీ క్లాసులు ఎగొట్టి సినిమాలకి పరిగెత్తుకుపోతూ ఉంటాడు ఆటపాఠంలో ఉంటాడు తప్ప ఎప్పుడు పుస్తకాలు కూడా తీసికుంటూ వాడు పరీక్ష పాస్ అవడం మాట అలా కష్టపడి చదువుకునే విద్యార్థులు ఉంటారే వీణ్ దరిదాపులకి రానివ్వరు ఇంకా పది రోజులు పరీక్ష ఉంది నాకు ఎవడైనా నోట్స్ ఇవ్వంటారా నాకు ఎవడైనా నోట్స్ ఇవ్వంటారా అని వీడు పరివర్తిస్తూ ఉంటాడు ఈ ఈ ఉత్తమ విద్యార్థులు వీళ్ళు చూసి పారిపోతారు వాడిని దరిదాపులకి నోట్స్ వాడు పట్టుకుని అడిగే నోట్స్ లేని ఏమని చెప్పి చూసేస్తారు తప్ప వాడిని దరిదాపులకి రానివ్వరు అదే విధంగా ఈ అశుర లక్షణములు ఈశ్వరుణ్ణి పొందకుండా అన్నప్పుడు అసలు నన్ను పొందేటువంటి అవకాశమే ఆశం కాంటే పాసిబిలిటీ అని అర్థం నన్ను పొందుతారేమో ఒకవేళ పొందే అవకాశం ఉంటుందేమో అనేటువంటి డౌట్ కూడా అక్కర్లేదు పొందుతారా పొందరా అనే డౌట్ కూడా మీకు అక్కర్లేదు వీళ్ళు ఈశ్వరుల్ని పొందడం మాట అట్లా ఉంచండి నన్ను మధ్య సాధుమార్గం అప్రాప్త్య మశిష్ట సాధు మార్గం యా నేను మోధి మత శిష్ట అంటే నా చేత మోధింపబడినా నా చేత శిక్షణ ఈయబడినా శాస్త్ర ధాతువుకి తప్రచియం శిష్ట ఉంటుంది ఈ శాస్త్ర ధాతువు కొంచెం చిత్రమైన ధాతువు లెక్క ఎలా శాస్తం శాశ్వతి అని అలా ఉంటుంది లోక్కు కూడా శాస్తూ శిష్టాత్ శిష్టా శాశ్వత శాచి శిష్టాత్ అని ఆ శిష్టాలు వస్తూ ఉంటాయి శిష్టాలు అంటే నా చేత బోధింపబడినా అంటే చేతలో నేను బోధించినటువంటి సన్మార్గం ఏదైతే కలదో ఆ మార్గానికి కూడా వీళ్ళు దగ్గరికి రాలేదు నేను బోధించిన సన్మార్గము వద్దకే రాలేకపోతే ఇక నా దగ్గరికి రాలేకపోతారు అని వేరే చెప్పాలండి నా దగ్గరికి వచ్చే అవకాశం లేదు ఏమైనా పనుకొండే అవకాశం ఉందేమో అని ఆశించట్టు కూడా తావు లేదు అని ఆ శ్లోకం ద్విధం నరకస్ అనుకున్న వెంటనే ప్రత్యక్షమైన ఇష్టం వారం నాశనమాత్మన కామ క్రోధస్తాభ తస్మాదేతత్ర త్యగే ఇది అవతారికి చూద్దాం తారీఖున తర్వాత శ్లోకం చూడచ్చు సర్వస్యాసుపద సంక్షేపోయ ము అసుర సంపద చాలా విస్తారమైనది మూడు శ్లోకాల్లో తేలిజేశారు దైవీ సంపద దాంట్లో ఒక సగం అసలు ఏమీ చెప్పింది అనేది దైవీ సంపద అని ఒక సగం అంటే టూ అండ్ హాఫ్ వర్సెస్ లో దైవీ సంపద పూర్తి కానీ అసుర సంపద మటుకు మొత్తం అధ్యాయమంతా నడుస్తుంది చెప్పానుగా హైవే అసుర సంపద చాలా విస్తారమైంది ఆ అసుర సంపదనంతని కండెన్స్ చేసి ఒక్క శ్లోకంలో చెప్పమంటే ఈ శ్లోకం చెప్తుంది ఒక్క శ్లోకంలో అసుర సంపదనంతని కండెన్స్ చేసి చెప్పేటువంటి శ్లోకం ఇది సంక్షేప అని అసుర సంపదలంతనే మూడు యూనిట్స్ కింద కండిస్ చేశారు ఎస్మిన్ త్రివిధే సర్వ ఆసుర సంపద్భేద అనంతో అంతర్భవతి ఈ అసుర సంపదలో ఉండే వెరైటీ ఉంది సరే భేదం ఉండే వెరైటీ అది అనంతం అసుర సంపదలో ఉండే వెరైటీ అనంతం ఏమంటే దీనికి ఒక రెస్ట్ ఉంది ఒక కాంబినేషన్ లాక్ ఒకటి ఉంది ఫోర్ ఫోర్ డిజిట్స్ ఉంటాయి హౌ మెనీ కాంబినేషన్స్ కెన్ బి ఫాల్స్ హౌ మెనీ కాంబినేషన్స్ కెన్ బి రైట్ అని అడిగితే అది క్యాల్కులేట్ చేస్తే ఎలా వస్తుందంటే టూ ఫిఫ్టీ కాంబినేషన్స్ ఫాల్స్ ఉంటాయి ఒక్క కాంబినేషన్ రైట్ ఉంటుంది కాంబినేషన్ లాక్లో ఈ అసుర సంపద అవి అలా ఉంటుంది తప్పు దారిలో తప్పు దారి ఎన్ని దారి ఎన్ని రకాలు అంటే ఏమని చెప్తారు అనంతము సరి అయిన దారి మటుకు ఒక్కటే ఆ ఇరుకు ఇరుకుగా ఉంటుంది దారి ఇరుకు ఈ మాట కూడా చెప్తారు ఈ మానసుకు దారి చాలా ఇరుకుగా ఉంటుంది అక్కడ కూడా చెప్తారు సో ఇక్కడి నుంచే వెళ్ళిందని ంచి అక్కడికి వెళ్ళి బయలు రూపంగా తయారైంది తయారయ్యి మళ్ళీ దానికి చెలవలు పొలవలు మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ మన దగ్గర కావాల్సినంత హడావిడం మొత్తానికి ఈ అసుర సంపత్తులో ఉండే వెరైటీ అనంతం కౌంట్లెస్ హెంట్లెస్ దాన్నంత మూడు రూపాలుగా మూడు రాష్ట్రులుగా చేసి చెప్పే ప్రయత్నం ఈ శ్లోకం చేస్తోంది ఆ మూడింట్లోనూ ఈ వెరైటీ అంతా ఇంక్లూడ్ అయిపోతుంది అలా ఏం చెప్పడం అంటే తెలుసిన ఎ పరిహారేణ పరిహృతీ ఈ మూడింటినీ మీరు దూరం పెట్టగలిగితే పరిహారము అంటే దూరంగా పెట్టడం దూరంగా పెట్టడాన్ని పరిహారం మీరు అట్లానే ఏం చేయట్లేదు దూరంగా పెట్టడం ఈ మూడింటినీ మీరు దూరం పెట్టగలిగితే ఈ అనంతమైన భేదములతో కూడిన అశుధ సంపద అంతా కూడా దూరమైపోతుంది ఈ మూడు పెట్టుకుంటే చాలు అందుకోసమని ఈ శ్లోకం వస్తుంది నా మూడు మీ చెప్పడానికి ఆయన అవతారికల్లో ఉండదు ఎన్మూలం సర్వస్థ అనర్థస్య మీ జీవితంలో మీకు కలిగేటువంటి దుఃఖములన్నిటికీ కూడా అనర్థములు హాని ఆపదలు కష్టములు అనర్థించడానికి అర్థం సో కలిగే కలిగే కష్టాలు ఆపదలన్నిటికీ ఈ మూడే మూలం మీకు లోకంలో మూర్ఖా మూర్ఖ ప్రసంగాలు అధికంగా ఉంటాయి ముఖ్యంగా టీవీ ఛానల్స్ పెట్టేస్తున్న బాగా ఈ మధ్యనే ఎక్కువగా తయారయ్యాయి అంతకుముందు ఇంత భావంగా ఉండేది కాదు అంతా ఉంటాడంటే నెంబర్స్ అంటారు మీరు ఇరవై ఏడు ముప్పై ఆరు అలాగే ఓ నెంబర్లో పెట్టి ఈ నెంబరు ఆ నెంబర్ని ఇలాగే వెళ్ళి పెట్టి చార్ట్లో పెట్టేది ఒకదావి చేస్తూ ఉంటారు ఆ చార్ట్లు ఆ నెంబర్లో ఆ ప్రసంగాలు చూసి మీరు మైమర్చిపోకూడదు వాటిల్లో ఏమీ స్థానం ఉండదు నిస్తారంగా ఉంటాయి పైగా మిస్లీడింగు ఒక మాటలో చెప్పాలంటే అదంతా కూడా బ్లఫ్ ఏమీ లేదు అలాగే ఇంకా ఇలాంటివి చాలా ఉంటాయి కొన్నింటికి శాస్త్రము అనేటువంటిది అనే అనే ఒక ముసుగు వేస్తారు ఇది కూడా శాస్త్రం ఏంటో ఉంటారు కనుక ఆ ముసుగులు వేస్తారు ఆ సో ఇది వేదం వేదం కాదు అసలైన వేదం ఎవరికి తెలిసిన వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు ఉన్న ప్రతిదాన్ని వేదం అన్నారు అదంతా కూడా కరెక్ట్గా కాబట్టి మీకు సుఖము కలిగిన దైవీ సంపద దుఃఖము కలిగిన ఆశ్చర్య అంటే అదే సిద్ధాంతం అలా ఆలోచిస్తే ఆ మౌలికమైన పరిష్కారం లభిస్తుంది తప్ప అనర్థములన్నింటికి ఆ మౌలికమైన పరిష్కారాల ఇంటికి పెట్టి పైపై పరిష్కారం ఇవ్వ పరిష్కారములు కూడా కావు ఈవెన్ పైపైలు కూడా పరిష్కారం చేసేది కావు ఎందుకంటే అంధవిశ్వాసం దేనిని పరిష్కరించదు సూపర్ స్పెషల్ దేనిని పరిష్కరించాలి మీ సూపర్ స్టేషన్ వల్ల ఏదైనా పరిష్కారం పడుతుందా ఏది పరిష్కారం పడుతుంది మీరు ఊరు వెళ్ళాలి పని చేసుకురావాలి దాని చుట్టూ మీరు అందరి సూపర్ పెట్టుకుంటే మీకు పని అవుతుందా దాని వల్ల మంచి శకునం వస్తే పరిష్కం మంచి శకునం వస్తే కాబట్టి అలాంటి రాంగ్ థింగ్స్ మీద కేవలము విశ్వాసము అజ్ఞానుల నుండి పుట్టిన విశ్వాసం విశ్వాసములు కూడా కొన్ని యోగ్యములైన విశ్వాసములు ఉంటాయి వాటి గురించి పర్వాలేదు కేవలము అజ్ఞానం నుంచి పుట్టిన విశ్వాసములు అంటే అంధవిశ్వాసములు అంట వాటిని పట్టుకుని వాటిల్లో మనకేదో ప్రయోజనం సిద్ధిస్తుంది అని అనుకోవటం చాలా పొరపాటు మన జీవితంలో కష్టాలు ఉన్నాయి అనర్థములు ఉన్నాయి మనం ఆపదలతో సతమతమవుతూ ఉంటాము వీటన్నిటికీ మూలంలో మూడే దోషములు అని చెప్పి ఎలాగబ్బా అని ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి ఎలా అయి ఉంటుంది ఇప్పుడు నాకు ఈ ఆపద కలదు ఈ ఆపద ఈ మూడింటిలో ఈ ఆపదకి కనెక్షన్ ఎలాగా అని ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి ఒకప్పుడు వెంటనే కనెక్షన్ కనపడకపోవచ్చు ఆలోచిస్తే కనెక్షన్ కనపడవచ్చు ఒకరిని నల్లధనం ఉందని జైల్లో బాగా చర్చిస్తుంది వచ్చిన ఆ టీడీలో మెంబర్గా ఉన్నాడనేది ఆయన దగ్గర పోవడం దాని సమాధానం ఉందని పట్టుకుని జైల్లో బాసా చర్ తీస్తాడు ఆయన జైల్లో కూర్చొని నాకు ఆపద వచ్చింది కదా దీనివల్ల వచ్చింది అని ఆలోచించాడు అనుకోండి సమాధానం ఏమని చెప్పచ్చు లోభ అని చెప్పచ్చు కదా రెడీమేడ్గా కనెక్షన్ దొరుకుతుంది ఆయన అవమాచించడం ఆయన ఏమన్నా ఆలోచిస్తాడు ఆపద నాకు ఎందుకు వచ్చింది ఆ ఆఫీసర్ వచ్చింది వీడిని నమ్ముకున్నాను వీడు మోసం చేసేడు అందువల్ల వచ్చింది అని వీళ్ళ దాన్ని విధి ఉంటాడు తర్వాత రాహు వల్ల వచ్చిందంటాడు కేతువు వల్ల వచ్చిందంటాడు రాహు కేతువులు చక్కటి దేవతలు వాళ్ళ వాళ్ళకి ఏ హాని చేయరు ఐశ్వర్యుడు వాళ్ళు నీకు చేస్తారు ఏ హాని చేయరు నేను చక్కగా రాహు పేరు తలుచుకుంటున్నాను నమస్కారం చేయొచ్చు రాహు రూపంగా ఉన్న పరమేశ్వరులకు నమస్కారం మీకు చేతనైతే మంత్రం కూడా చెప్పచ్చు ఖయాశ్చిత్రుభూతి సదా మృద సఖిష్ఠయా గాయత్రీ ఛందస్సు గాయత్రీ ఛందస్సులో రాహు మంత్రం చాలా చక్కటి అందమైన అత్యంత సుందరమైన మంత్రం చెప్పుకోబట్టి రాహుని నేను ప్రార్థించండి చాలా మంచిది కానీ ఆయన మీకు హాని చేశాడని మాత్రం అనుకుంటే తప్పు రాహు ఎవళ్ళకి హాని చేయరు దేవుడు హాని చేస్తా సో కాబట్టి ఆయన అలా అలా ఆలోచిస్తారు ఆ జైల్లో కూర్చుని అలా ఆలోచిస్తారు అలా ఆలోచిస్తే ఆయన సమస్య పరిష్కారం అవుతుందా అవ లోభము వల్ల నాకు ఈ దుస్థితి కలిగింది అని ఆలోచించాడు అనుకోండి వెంటనే పరిష్కారం అవుతుంది వెంటనే ఏమవుతుందో తెలిసిన మైండ్ మనస్సు తేలిక పడిపోతుంది కొద్ది రోజులు మీకు ఏళ్ళునే ఉన్నాం బయటకు వెళ్ళి వేసి ముందు ఇదే బాగుందని అనిపిస్తుంది అక్కడ కూర్చున్న రామనామాన్ని జపించుకుంటూ కొంత ఈశ్వరుణ్ణి ధ్యానం చేస్తే ఫస్ట్ టైం ఇన్ లైఫ్ నిజంగా ప్రేమతో ఈశ్వరుణ్ణి ధ్యానం చేసే అవకాశం లభిస్తుంది వాడు ఉత్తముడు అయిపోతాడు సో అయ్యి దో ఆ డబ్బులాగా వీడికి రాదు ఎక్కడికో పోతున్నాయి ఈ కట్టలన్నీ మళ్ళీ తీసుకొచ్చి పెట్లు అలా ఇవ్వరు వీడు అన్యాయంగా సంపాదించింది వాళ్ళు తీసుకొచ్చిన పెట్లు పెట్టిస్తారా కాబట్టి లోభము అనే ఒక్క దోషం చేత ఇంత హాని కలిగింది కామ అంటే డిజైర్ కోరికలు కోరికలు మీకు ఉండబట్టే మీరు ఇంత పరాభవాన్ని పొందుతున్నారని మనం తెలుసుకోవచ్చు కోరికలు లేకుంటే ఎవడూ మనల్ని పరాభవం చేయలేకపోతారు ఇంట్లో వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ మనకేవో కోరికలు ఉండబట్టే మనల్ని పరాభవం చేయగలుగుతారు మనం దుఃఖాన్ని మనిస్తూ ఉంటాం కోరికలే లేవనుకోండి అపేక్ష ఏ అపేక్ష నుండి ఎవరి నుండి మీరు దేనిని అపేక్షించాలి ఇంకా ఆ మానసికమైన పరాధీనత లేకుండా అయిపోతుంది మీకు వచ్చేస్తుంది అలాగే క్రోధము క్రోధము అంటే ప్రస్ప్రేషన్ ద్వేషము ఇత్యాది లక్షణాల నెగిటివిటీస్ అన్నీ కలిగి ప్రోధ ఉంటాయి కాబట్టి ఈ మూలము సకల అనర్థములకు ఈ మూడే మూడే మూలము అని చెప్తున్నారు ఇటు మూలం సర్వస్య అనర్థస్య తదు అటువంటి ఈ మూడింటి యొక్క గుంపు బ్ త్రీ థింగ్స్ మనకి చెప్తున్నారు ఎందుకంటే మనం పరిహారం చేయడం కోసం దూరంగా పెట్టడం కోసం సో కాబట్టి మన జీవితంలో అధమగతికి మూల కారణమేమి అని చెప్పని స్పష్టంగా మనం చెప్పచ్చు సో దైవీ సంపద మోక్షము ఆసు సంపద బంధము అని మనకి ఇంతకు ముందు చెప్పినారు దైవీ సంపద్ విమోక్షాయ నిబంధ ఆసు మత అని చెప్పారు అయితే ఈ ఆసుర సంపదంతని మీరు మీరు దాన్ని ఒక ముద్ద చేసి సంగ్రహంగా చెప్పండి అంటే ఏమని చెప్పచ్చు కామ క్రోధ లోహ చిత్రం ఏదో తెలుసిన కామన లేకుంటే లోహ క్రోధాలు పోతాయి అది ఇంటర్ కనెక్ట్ కాబట్టి మళ్ళీ తొందరగా వాటిని కన్విన్స్ చేస్తే కామహ మిరుగుతుంది కాబట్టి దైవీ సంపత్ విమోక్షాయ నిబంధాయా సురీమత అన్నప్పుడు అసూర సంపద ఏదైతే సంసార బంధములకు హేతు వచ్చినదో ఆ అసూర సంపదను ఒక్క మాటలో చెప్పండి అంటే ఏమని చెప్పచ్చు మనం కామ అని చెప్పచ్చు ఎందుకంటే కామ అంటే కోరిక కోరిక తీరితే దాని మీద పెరుగుతుంది కోరిక తీరకుంటే క్రోధం వస్తుంది కాబట్టి లోభ క్రోధములు కూడా కామము నుండే అవిర్భతిస్తాయి కాబట్టి కామ ఒక్క మాటలో చెప్పొచ్చు నిబంధాయ ఆసుమత ఒక్క మాటలో కామ అని చెప్పచ్చు చూడండి ఈ కామహ డిజైర్ వడ్డు డిజైర్ జనరల్లీ మనుషులు వేటిని కోరుకుంటారు భోగములను కోరుకుంటారు సంగ్రహము అంటే ధనమును ప్రోగు చేయుటను ఈ మధ్య నరేంద్ర మోడీ గారు వీళ్ళందరికీ కంఠంలో వెలక్కయ తయారయ్యారా వీళ్ళందరూ ఆయనకి బుక్ స్థాయి ఎందుకంటే డెబ్బై ఏళ్ల కుళ్ళుని ఒక్క ఒక్క ఏడాదిలో తీసేయటం కష్టం ఇంజేత ఆయన త్రీ ఇయర్స్ టైం తీసుకున్నారు ఒకదాంధ్రోతో ఒకటి చేసుకుంటూ వస్తూ ఇప్పుడు వీళ్ళ ఈ నల్ల కుబేరుడు ఉన్నారే నల్ల కుబేరుడు కృష్ణ కుబేరులు ఉన్నారే వీళ్ల సో వీళ్ళకి ఒకళ్ళకి ఒకళ్ళకి ఒక ఆయన ఆ నల్లధనంతో పెద్ద మాలే కట్టడానికి ప్రయత్నం చేస్తుంటే ఆ మాల్ ఆ ప్రాజెక్ట్కి అడ్డు పడిపోయింది ఇంకా మాల్ తయారవ్వటం లేదు ఆ నల్లధనాన్ని మోడీ గారి ప్రాజెక్ట్లో చూసి వీళ్ళందరూ ఎక్కడెక్కడికో పారిపోయి తలదాచుకునే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు వీళ్ళందరినీ పట్టుకుని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నము నడుస్తుంది సో ఆ విధంగా సో భోగమునందు సంగ్రహము నందు కామహ ఉంటుంది కోరిక ఇంకా దేని మీద ఉంటుంది కోరిక అంటే మానము మానము అంటే కీర్తి ప్రతిష్టల మీద కోరిక ఉంటుంది ఈ కీర్తి ప్రతిష్టలపై కోరికతోటి ఈ కోరిక ఆకర్య సన్యాసులను కూడా తప్పుదారి పట్టిస్తుంది దానికి ఆరవ కోశము అని చెప్పారు మహా అన్నమయ కోశము మనో ప్రాణమయ మనోమయ బండి కోశము అంటే బంధాలు ఈ ఐదు బంధాలు ఉన్నాయి కదా ఇది ఆరో బంధం ఏమిటంటే నాకు సమాజంలో కీర్తి ప్రతిష్టలు కావాలి కీర్తి ప్రతిష్టలు అంటే ఏమిటనుకుంటున్నారు మీరు కీర్తి ప్రతిష్టలు అంటే అర్థం ఏంటో తెలుసిన పొలిటికల్ లీడర్స్ తోటి ఇచ్చిపుచ్చుకునే సంబంధాలు ఉండాలి సినిమా సెలబ్రిటీస్ తోటి ఇచ్చిపుచ్చుకునే సంబంధాలు ఉండాలి ఇంకెవాళ్ళు పొలిటికల్ సినిమా అయింది కదా ధనవంతులు ధన ఇండస్ట్రీలో అదే ధనవంతులతో ఇప్పుడు చూనే సంబంధాలు ఉండాలి ఇది మానము అంటే ఇలా లేదండి ఇది మానము విద్వాంసులలో నా పేరు ఉండాలని కాదు దోసులో వీడి పేరు ఎలా ఉంటుంది అసలు వాళ్ళ ఒకటి ఇది సెలబ్రిటీ ఈ సెలబ్రిటీ స్టేటస్ నాకు కావాలి అని కోరుకుంటుంది ఈ కోరుకుంటుంది సాధారణంగా సంగ్రహము మానము ఈ మూడు కూడా వీడు చూసినట్లయితే సూపర్ఫిషియల్ గా చూసినట్లయితే చాలా బాగా కనపడతాయి ఇప్పుడు భోగం ఉందనుకోండి ఇప్పుడు లేటెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఎంత బాగా కనపడుతుంది అది మెలమెల మెరిసిపోతూ అత్యద్భుతంగా దాన్ని పెట్టుకునే కవరే చాలా బాగుంటుంది అసలు ఆ కవర్ని చూస్తేనే వీడు స్టన్ అయిపోయి అంత బాగా ఉంది ఉంటాయి భోగములు చాలా ఆకర్షణీయంగా కనపడతాయి కాబట్టి చాలా వివేకం ఉంటే కానీ ఆ కామాన్ని అంటే భోగములైన కామలను వీళ్ళు అధిగమించడం కష్టం అలాగే సంగ్రహము సంగ్రహము వీళ్ళు చాలా ఇన్సెక్యూర్గా ఉంటాడు మనం డబ్బుని ఇతరములైన భోగములను ప్రోగు చేసి అంటే ప్రోగు చేయడం అంటే ఈ సంగ్రహం అన్నది దీని గృహస్థులు తేడా ఏమీ లేదు గృహస్థులైతేనేమో వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు సన్యాసం కూడా ప్రవర్తిస్తూ ఇక్కడ నాలుగు ఎకరాలు భూమి విశాఖపట్నంలో పది ఎకరాలు రాజమండ్రిలో మూడు ఎకరాలు బాంబేలో ఫ్లాట్ అలా ఎక్కడ పడితే అక్కడ ఎకరాలు పోగేస్తూ ఉండడం రియల్ ఎస్టేట్ ని తెచ్చుకుంటూ ఉండడం ఆశ్రమాలు ఉంటూ ఉండడం ఈ రకమైన సంగ్రహము అది అదో రకము సంగ్రహం వేరే అది నేను ఉంటే మాటవలసింది చెప్పాను అన్ని సహా భావించకూడదు యోగ్యమైన కార్యక్రమాలు దృష్టి పర్వాలేదేమో అని నాకు తెలీదు సంగ్రహంలో ఇబ్బంది ఉంది అది నేను చెప్పి గృహస్థులైతే ఎలా సంగ్రహం చేస్తారు ఈ అకౌంట్ ఈ బ్యాంకులో ఈ అకౌంట్ ఆ బ్యాంకులో అకౌంట్ దీంట్లో ఇంత డబ్బు దాంట్లో అంత డబ్బు అని అలా ఉంటారు లక్షల లక్షలు పోగేస్తూ ఉంటారు అవి ఖర్చు పెట్టారు ఉంటారు తర్వాత ఇంకా బంగారం పోగేస్తారు ఈ మధ్యన వీళ్ళని టీవీల్లో చూపిస్తూ ఉంటారు అవి వీరు బంగారము అని ఏడు ఏడు కేజీలు బంగారము దొరికింది వాడు కరెక్ట్ వాడిని పట్టుకున్నారు వాళ్ళ ఇంట్లో ఎంత బంగారం దొరికింది ఏడుక ఏడు చేసి బంగారం ఏం చేస్తూ ఉంటాయండి అది దాన్ని నెప్పిన మీద కొట్టుకుంటే తలకాయ చిల్లి పడుతుంది బంగారం పోగేయటం తర్వాత ధన కనక వస్తు వాహనాదులను సంగ్రహం అవన్నీ చాలా ఆకర్షణీయంగా ఉంటాయి జ్యువెలర్ షాప్ కు వెళ్ళారనుకోండి షాపు దాకా రకర్ల మామూలు పేపర్లో వేసినా ఆ ప్రింట్ కేసిన బొమ్మ చాలా ఆకర్షణీయంగా వాడు మామూలు రోడ్డు మీద పెద్ద బిల్ బోర్డు పెడతాడు పలానా జూల్తాడు అక్కడ ఓ ఆకర్షణీయమైన ఆభరణం ఒకటి నెక్లెస్ మీద వేస్తాడు నెక్లెస్ కూడా ఎంత అయితే ఎంత గొప్పగా చేసేదే వీళ్ళు చాలా బాగుందే ఇది అని నాలాంటి కోటిగాడికి అలా అనిపించిందంటే ఒక ఆ నెక్లెస్ పెట్టుకోవాలి అనుకునే వాడికి ఎలా అనిపిస్తుందో మీరు ఆలోచించుకోండి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి కీర్తి ప్రతిష్టలు అయితే చాలా ఆకర్షణీయంగా ఉంటాయి ఈ ఈ ప్రసంగం ఎందుకు చేస్తున్నానంటే కామలకే అవకాశం ఉన్నవి మూడు కూడా మీరు చాలా దృఢమైన వివేకం ఉన్నప్పుడు మాత్రమే నాకు భోగం అక్కరం లేదు సంగ్రహం ఉండే వద్దు కీర్తి ప్రతిష్టలు నాకు అనవసరము అని అనుకోవడానికి వాడు చాలా పెద్ద వివేకం గలవాడై ఉండాలి అందుకోసం ఈ కామ దాన్ని గుర్తుపట్టి మనం దూరం పెట్టాల్సి ఉంది తర్వాత మీరు సమాజంలో వెళ్ళిన సలహా అడిగాను అనమాట కాబట్టి సంగ్రహము మంచిగా కాదంటే చాలా మంచిదండి అని చెప్తారు భోగముల గురించి చాలా అవసరం అని చెప్తారు చాలా అవసరం ఇవి లేకపోతేలాగా మీకు చాలా ఇంపార్టెంట్ ఏదైనా ఒక కోట్టి రూపాయలతో లేకపోతేలాగా యాభై కేజీ యాభై వర కేజీ పిల్లల పిల్లలు వాళ్ళు ఉంటారు వాళ్ళు పెట్టుకుంటారు లేకపోతే వాళ్ళు పెట్టుకుంటారు మనం ఇవ్వలేదని కాబట్టి వాళ్ళు ఒక కేజీ బంగారం పారేస్తే ఒకళ్ళు ఒక కేజీ పారేస్తే హ్యాపీగా ఉంటారు అని అలాగా అలా చెప్తారు సంగ్రహం చేయటమనే చెప్తారు కీర్తి ప్రతిష్టలు ఉండాలి ఏం చెప్తారు పైగా దానికి ధర్మము అనే ముసుగు వేస్తారు కీర్తి ప్రతిష్టలు ఉండబట్టే ధర్మాన్ని ఆయన చేస్తున్నారు అంటారు అంత కీర్తి ప్రతిష్టలు ఉండబట్టే కదా వాళ్ళంత డబ్బు సంపాదించి వాళ్ళంతా సేవ చేస్తున్నారని పైగా అదొకటి ఇలాంటివన్నీ వస్తాయి అవన్నీ కూడా ఆకర్షణీయంగా ఉంటాయి గొప్ప ఎంత సేవ చేసేస్తున్నారో అని అదో పెద్ద ఆకర్షణీయంగా ఉంటుంది అలాగే ఎంతంత ధర్మ కార్యాలు చేస్తున్నారో అనే ఆకర్షణ ఉంటుంది దాంతో కీర్తి ప్రతిష్టలపై కూడా కామన పెద్ద పెద్ద వాళ్ళలో విద్వాంసులలో సర్వసంగ ప్రత్యాగులనద వారిలో కూడా మీకు కీర్తి ప్రతిష్ట వేయడలా ఆ కామను కనపడుతుంది ఆ కామనకి ఏదో ముసుగు వేయడం ధర్మము సుగు సేవ ముసుగు వేస్తూ ఉండడం ఇలాంటి అంటే అదంతా ఈ వ్యామోహం అనేది చాలా లోటులో ఉంటుంది దాన్ని పసిగట్టడం చాలా కష్టం పెద్దవాళ్ళు విద్వాంసులే బొక్క పడుతూ ఉంటారు ఈ ముందు అదే వ్యామోహానికి బందీ లేపుతూ ఉంటారు కాబట్టి దీన్నంతనీ గమనించి ఆ కామ అనే దాని యొక్క దోషాన్ని బాగా తెలుసుకోవాల్సి ఉంటుంది సో సాధారణంగా ప్రశ్న కూడా అడుగుతూ ఉంటారు కామ క్రోధ లోహ మోహ మద ఆత్సర్య అని సో ఇవి ఆ విధంగా చెప్తారు ఆరు అన్న నెంబర్ అది పెద్ద కాదు ఒకసారి ఆరు అంటారు అవన్నీ ఇంటర్ రిలేటెడ్ ఒకప్పుడు మూడు చెప్తారు ఇప్పుడు ఇక్కడ కామ క్రోధశ్చ లో మూడు ఒకప్పుడు రెండే చెప్తారు కామ ఏష క్రోధ ఏషహ అన్న రెండే చెప్తారు ఒకప్పుడు ఒకటే చెప్తారు అలా ఒకటే చెప్పినప్పుడు కామహా ఉంటుంది ఆరు చెప్పినప్పుడు మొట్టమొదట కామహా ఉంటుంది మూడు చెప్పినప్పుడు మొట్టమొదట కామహ ఉంటుంది రెండు చెప్పినప్పుడు మొదట కామహా ఉంటుంది ఒకటే చెప్తే అది కామహా ఉంటుంది దట్ ఈస్ ది వర్స్ట్ ఆఫ్ ఎనిమీస్ కామహ శివుడు కామదహనం చేశాడనే కథ ఉంది అంటే కామ శివుడు కామదహనం చేయడం కాదు కామదహనం చేసిన వాడు శివుడు దీన్ని అంత తప్పుగా పట్టించేయడం గాడిజ్ ఇన్ఫాలిబుల్ అంటాడు గాడిజ్ ఇన్ఫాలిబుల్ తప్పు ద ఇన్ఫాలిబుల్ ఇస్ కి గాడ్ వీడు ఏం చేస్తాడంటే శివుడు లింగోహం కడతాడు దానికి ఒక టెంపుల్ కడతాడు కోరికలు తీర్చడానికి దాన్ని పూజిస్తూ ఉంటాడు ఇట్ ఈజ్ అవుట్ రైట్ ట్రావెసిటీ అప్రూట్ కామదహనం చేసిన వాడు శివుడు అంటూ ఉంటే ఆ శివుణ్ణి ప్రతిష్ట చేసి కోరికలు తీర్చడం కోసం అదే శివుణ్ణి పూజిస్తున్నారంటే శివుడు నిజంగా నేను కాముణ్ణి దహించడం పొరపాటు చేశారేమో అని అనుకుంటూ ఉంటాడు కాబట్టి ఈ కామ విషయంలో మనం గమనించాల్సి ఉంటుంది త్రివిధం నరక స్థం ద్వారం సో నరకమునకు మూడు ద్వారములు తదితండు ద్వారమును గేట్ వేస్తా చూసారా లాగా నరక ద్వారము దాన్ని తమోద్వారై త్రిభ నర అని ఎక్కడో విన్నాను నాకు గుర్తు రావట్లేదు ఇక్కడే వచ్చిందో లేకపోతే తమోద్వారై అనే శబ్ద ప్రయోగము కల అని కూడా మూడని తమస్ అంటే చీకటి అజ్ఞానము రెండు రకాలుగా చెప్పచ్చు కాబట్టి ఈ మూడు కూడా నరకములకు ద్వారములు ఆ తర్వాత చీకటి జీవితమునకు ద్వారములు చీకటి జీవితము అంటే అజ్ఞానముతో నిండిన జీవితమునకు ద్వారములు ఈ నరకము గురించి ఒక అభిప్రాయం ఇప్పుడు దీంట్లో దేవహూతి కపిల సంవాదంలో ఇంట్రెస్టింగ్ అక్కడ భాగవతంలో ఈ ప్రస్తావన చేశారు అక్కడ ఎలా ప్రస్తావిస్తారంటే అక్కడ నరకలోకం ఒకటి ఉన్నది ఎక్కడో ఈ పక్కన పక్కన కిందో ఎక్కడో ఉంది దక్షిణ దిక్కులోనో ఎక్కడో ఉంది ఈ చచ్చిపోయిన తర్వాత ఈ పాపక్కులందరూ అక్కడికి చేరుకుంటారు యాతనా దేహాన్ని ఒకదాన్ని సంపాదిస్తారు అలాగిస్తారు ఓ యాతనా దేహాన్ని ఇస్తారు ఇచ్చి దాంట్లో వాడు యాతన పడుతూ దుఃఖాన్ని పిలుస్తూ ఉంటారు మీరు పురాణంలో వినబడుతుంది దాన్ని మామూలుగా జనం It take seriously, which is all right. ఇటే ఇస్పీరియస్లీ ఇన్సీజ్ ఇదంతా చెప్తాడు అక్కడ దేవహూతికి కథలు చెప్తూ ఇంకో మాట్లాడతాడు కొంతమంది విద్వాంసులు ఏమని అభిప్రాయపడ్డారంటే ఈ నరకం అనేది ఇప్పుడే ఇక్కడే ఉంటుందని అభిప్రాయపడ్డారు అని రాస్తాడు అమ్మ మాతహ అని ఉంటుంది మధ్యలో శ్లోకం మధ్యలో మాతహ నరకం అనేది అక్కడ ఎక్కడో ఉండడం కాదు ఇక్కడే ఉంటుంది అని అలాగే నరకే అశిషౌ అని ఉంది ఇక్కడ ఈ అశుచి రూపమైన నరకము అక్కడికక్కడికో వెళ్తే అక్కడంతా బురద బురదగా శుచిగా ఉంటుంది మన దగ్గర ఉంది అసి ఇక్కడే నరకము కలదు అనే అభిప్రాయం పడదు ఇక్కడ నరకం అంటే ఏమిటి ఇక్కడ నరకము అక్కడ నరకం అంటే ఏమిటి యాతనా దేహము నరకము యాతనా అంటే ఏమని ఇస్తారంటే వీళ్ళకి వీడికి దేహాన్ని ఇస్తారు ఆ దేహాన్ని పత్తులతో ఉంటారు వాడు అమ్మో అయ్యో అయిన దుఃఖాన్ని అనుకొరుస్తూ పేరను పొందుతూ అయితే చావడం చచ్చిపోతే యాతను ఉండదు కదా చావడం అన్కాన్షియస్ కూడా అవ్వడం అన్కాన్షియస్ అయినా యాతను ఉండదు చావడు స్పృహ తప్పదు అలా తెలివిగానే ఉంటాడు ఒక కొంత సేపు ఆ దేహం మరీ క్షిద్ర అయిపోతుంది చిన్నా అప్పుడు ఏం చేస్తారంటే దానికి ఆ దేహానికి కొంత హీలింగ్ చేసేస్తారు చేసేసి మళ్ళీ కత్తులతోటి పొడి చేస్తూ మంటలు పెడుతూ అలా అలా అలా ఇది ఎక్కడ ఉండదు ఇక్కడే ఉన్నది అరవై ఏళ్ళు వచ్చేప్పటికీ అరవయో యాభయో బీపీ షుగర్ పెట్టేస్తున్నాయి మోకాళ్ళ నెప్పుడు ఓవర్ వెయిట్ ఓవర్ వెయిట్ ఉంటే మోకాళ్ళ రెండు కూడా పాడైపోతాయి అవి మోకాళ్ళు రెండు ఎదుగుబడి అవుతాయంటే ఓవర్ వెయిట్ వల్ల ఇక్కడ బెల్లి వెయిట్ ఎక్కువైపోవడం చేత పాడైపోతాయి ఎందుకంటే మోకాళ్ళు ఒక జీవితకాలం ఇంత బరువులు మోస్తున్నాయి మీరు ఎప్పుడైనా మోకాల యొక్క ఆ సర్ఫెస్ ఏరియాని మీరు చూసినట్లయితే గారు స్క్వేర్ ఇంచ్ ఎంత ప్రెషర్ పడుతుందని ఈ అనాకమీ డాక్టర్లు చెప్తారు సరే స్క్వేర్ ఇంచ్ నార్మల్ వెయిట్ వాడికి సపోజ్ టెన్ కేజీ సరి స్క్వేర్ ఇంచ్ టెన్ కేజీ కాదు హండ్రెడ్ కేజీ పర్ స్క్వేర్ ఇంచ్ పడుతుంది హండ్రెడ్ కేజీ కూడా కాదు ఎందుకంటే అక్కడ ఐదారు స్క్వేర్ ఇంచులు ఉంటాయి సో ఈ ప్రెషర్ అంతా డివైడ్ చేస్తే ఏదో డెబ్బై ఎనభై కేజీ కేజీలు తర్వాత స్క్వేర్ ఇంచ్ ప్రెషర్ అనుకోండి అదే హెవీ వెయిట్ ఉన్నవాడికి డబుల్ ట్రిపుల్ అంత ప్రెషర్ పడుతూ ఉంటుంది మోకాళ్ళ అవి పనిచేయడం మానేస్తే మీరు ఏం ఎస్టర్లో అసలు పాయింట్ పట్టుకోవడం నీ రిప్లేస్మెంట్ అనగర నీ రిప్లేస్మెంట్ ఇది సర్జరీ విచ్ ఇస్ మెంట్ ఫర్ ఎ రాంగ్ లైఫ్ స్టైల్ రైట్ లైఫ్ స్టైల్ కి నీ రిప్లేస్మెంట్ అక్కర్లేదు రాంగ్ లైఫ్ స్టైల్లో భోగ లైఫ్ స్టైల్లో ఉన్నవాడికే నీ రిప్లేస్మెంట్ అవసరం అసలు ఒక సామెతను సర్జరీ కి ఫెయిల్యూర్ ఒక మెడిసిన్ మెడిసిన్ సక్సెస్ అయిన చోట సర్జరీ అక్కడ వీళ్ళు హార్ట్ సర్జరీ చేశాడంటే అదేమి గొప్ప కాదు హార్ట్ సర్జరీ నాకు హార్ట్ సర్జరీ అయిందని మీరు గొప్పగా చెప్పుకోవాల్సింది ఏమైంది ఎందుకంటే వీళ్ళని జీవితం అంతా కూడా దాన్ని సర్దుబాటు చేసుకుంటూనే బ్రతకాల్సి ఉంటుంది దానికి మందులు వేసుకో అది ఏది సెటరైట్ అవ్వటం ఏది సెటరైట్ అనేది ఏమి ఉండదు ఊరికి ఆత్మసీ రిప్లేస్ చేసి ఉత్సాహపడ్డ తర్వాత అసలు ఏది సెటరైట్ అవుందో అలాగే ఉంటుందండి అలాగే నీ సెట్ నీ రిప్లేస్ చేశారనుకోండి నేను అడిగాను నీ రిప్లేస్ చేసిన తర్వాత ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటున్నా మంత్స్ ఫిజియోథెరపీ చేయాలన్నారు అదేదో ముందే వేడిస్తే అసలు మీ రిప్లేస్మెంట్ ఎక్కర్లేదు కదా నీ రిప్లేస్ చేసుకుని ఫిజియోథెరపీ చేస్తూ ఉంటాడు తప్ప ముందే చక్కగా వాకింగ్ లో అది చేసి వెయిట్ తగ్గి ఆ తిండి పరిస్థితిని మార్చుకుని క్యాలరీస్ తగ్గించుకుని కొంత వెయిట్ లూజ్ అయిపోతే అసలు మీకు అన్ని సమస్యలు అక్కడే కొట్టాయి ఓవర్ వెయిట్ అన్నది ఇట్ ఈజ్ ఏ డిసీజ్ ఇన్ కిచన్ ఎలా అయితే బీపీ ఇజె డిసీజ్ షుగర్ ఇజడిసీజ్ అలాగే క్యాన్సర్ ఇజ డిసీజ్ ఓవర్ వెయిట్ ఇజి డిసీజ్ దాన్ని బట్టి మిగతా వ్యాధులు వస్తాయని కాదు ఇది ఆ విధంగా దేహం ఓవర్వేట్ అవడం పొట్ట పెరగటం ఎక్కడైతే ఫ్యాట్ ఉండకూడదు అక్కడ ఫ్యాట్ పెరగటం ఎక్కడ ఫ్యాట్ ఉండాలో అక్కడ ఉండకపోవటం తర్వాత గ్యాస్ లో ప్రాబ్లమ్స్ వస్తాయి ఇది యాత ఇదే యాతనా దేహంగా వెళ్ళి వేరే యాత్ర చచ్చిపోయి వెళ్ళిన ఒకటి ఇదే యాతనా ఇన్ని పొద్దున్నో ట్యాబ్లెట్ మధ్యాహ్నం ట్యాబ్లెట్ రాత్రి ట్యాబ్లెట్ ఇన్ని ట్యాబ్లెట్లు వేసినా అది పేడలు కల్పిస్తూనే ఉంటుంది తర్వాత దాని గురించి బెంగా అంత ఆప్సెస్ అయిపోతారు జనులు దే ఆర్ వెల్ టు డూ రిచ్ పీపుల్ బట్ దే ఆర్ స్ట్రగులింగ్ విత్ ఆల్ కైండ్స్ ఆఫ్ డిసీజెస్ మనకి ఆ శిశువు ఉండే రిచెస్ కనబడతాయి తప్ప వాళ్ళ దేహాన్ని చూసినట్లయితే ఈ రిచెస్ మనకి లేకపోతేనే మంచి రానట్టుగా వాడు కదలలేదు అలాగే సోభాల్లో పట్టుకుంటారు పెద్ద పెద్ద హెవీ బాడీస్ గతిదీ ఆతనాదేహం పాలిటికల్ హెవీ బాడీ అనే కానక్కడ ఏదో ఒక రోగం పట్టుకుందనుకోండి గట్టి రోగం ఒకటి పట్టుకుందనుకోండి అదే యాతనాదేహం అంటారు కాబట్టి ఈ అతనాదేహం కూడా ఇక్కడే ఉంటుంది ఆ దృష్టితో కపిల భగవాను అది తల్లి నరకం అనేది తర్వాత వచ్చి మాట అక్కర్లేదు ఇప్పుడే ఉంది సో అటువంటి నరకాన్న ఒక దాన్ని మనం ఇక్కడ జీవితంలో నిర్మాణం చేసుకోవటానికి మూడు ఎక్స్ప్రెస్ హైవేలు ఉన్నాయి అదేంటంటే కామక్రోధ తథో భాష్యకారులు ఏమంటారుండండి నాశనం ఆత్మన అంటున్నారు తనని నశింపజేసేటువంటిది అంటే పురుషార్థము నాశనం అయిపోతుంది అని అభిప్రాయం ఆత్మే లేకుండా పోతుందని కాదు పురుషార్థము నష్టమైపోతుంది అని అభిప్రాయం ఈ మూడింటినీ విడిచిపెట్టవలేను తస్మాదేతత్రయం తగే శ్లోకం చాలా సరళంగా ఉన్నది స్వభాష్యతారులే ఉంటారు చూద్దాం త్రివిధం త్రిప్రకారం నరకస్థ ప్రాప్తం మీరు ఎప్పుడైనా నరకానికి విధి చేయాలని అనుకుంటే మీకు త్రీ హైవేస్ ఉన్నాయి మీరు ఏది పట్టుకున్నా చక్కగా నరకాన్ని మీరు పొందుతారు నరకితే ప్రాప్తం మూడు హైవేస్ ఉన్నాయి ఏమిటవి ఇదం ద్వారం ద్వారం అంటే గేట్వే గేట్వేస్ మూడు గేట్వేస్ ఉన్నాయి నాశనం ఆత్మన ఆత్మ వినాశానికి దారి ఆత్మ వినాశం అంటే పురుషార్థ వినాశమే ఆత్మ వినాశం ఆ మాట మీ ముందు చెప్పారు ఎక్కడ చెప్పారంటే ధ్యాయతో విషయాన్ పుంస్ సంగస్థుపజాయే సంగాత్యతే కామ కామాత్ క్రోధో విజాయే క్రోధాద్భవతి సమ్మోహ సమ్మోహా స్మృతి విభ్రమ స్మృతిభ్రంశాత్ బుద్ధినాశ బుద్ధినాశాత్ ప్రణశ్యతి వినాశ అక్కడ ప్రణశ్యతే అంటే నశించిపోతాడు నశించిపోవడం అనగా ఏమి పురుషార్థం నుండి పురుషార్థం ఉండదు పురుషార్థ విహీనుడు అయిపోతాడు అదే నాశం అంతే దీనికి ఇక్కడ చెప్పట్లేదు ఆత్మలో నాశం దాన్ని చెప్తున్నారు నేను చెప్పట్లేదు అనుకుంటున్నాను నాశం చెప్తున్నారు యద్వారం ప్రవిషన్నేవ నశ్యతి ఆత్మ ఈ మూడు ద్వారాల్లో మీరు ఏదైనా ఒక ద్వారంలో అడుగు పెడుతోనే ఆత్మ నశించిపోతుంది ఆత్మంటేడు తానే ఆత్మ అంటే తానులోనే అర్థం తాను నష్టమైపోతాడు నశించిపోతాడు ఎలాగా అంటే అర్థం అయితే కస్మై చిరుషార్థ యోగ్యో నభవతి ఏ పురుషార్థమునకు వాడు యోగ్యుడు కాదు ధర్మ పురుషార్థం నుంచి భరిష్ అయిపోతాడు మాట లేదు ఇంకా అర్థకామాలు ఉంటాయి అవి పోతాయి ఎందుకంటే మీరు కామనా అనే మార్గంలో వెళ్తే కొద్దిపాటి భోగాన్ని అనుభవించేటువంటి భాగ్యం కూడా చేయజారిపోతుంది రోగగ్రస్తుడు అయిపోతాడు ఇంకా భోగమే ఉంటుంది అర్థం ఎలాగో నష్టమవుతుంది ఈ పెద్ద పెద్ద హాస్పిటల్స్ పెట్టు కూర్చున్నారు వాళ్ళ దగ్గరికి మీరు వెళ్తే మీ బడ్జెట్లో ఎందుకు పనికిరావు మీ బ్యాంక్ అకౌంట్లో అవి కూడా చాలా ముందు కనపడతాయి వాళ్ళ దగ్గరికి వెళ్తే మాకు బయట ఉంటే బాగా ఇప్పుడు కాఫీ షాపుకు వెళ్ళాలనుకోండి వంద రూపాయల కైతం బాగానే కనబడుతుంది ఎందుకంటే ఒక కాఫీ తాగచ్చు మీరు అదే హాస్పిటల్ పెద్ద హాస్పిటల్కి వెళ్ళారనుకోండి వంద కాయితం పట్టుకున్నాయి అక్కడ వాళ్ళు గేటు దగ్గర నుంచి బయటికి ప్రోత్సహిస్తారు ఏమిటండి వంద కాతాలు ఏమిటండి మామూలుగా షాపుకు వెళ్ళొచ్చు జెనరిక్ మందులు వచ్చాయి ఆయన బాగా ప్రమోట్ చేస్తున్నారు మందులు చవర్గా దొరుకుతున్నారు వంద టైట్లో బుక్ షాపుకి వెళ్తే వాళ్ళు తీసుకుని మళ్ళీ కొంత చిల్లరి ఇచ్చినా కూడా మీరు ఆశ్చర్యపడతారులేదు కానీ పెద్ద హాస్పిటల్కు మీరు హాస్పిటల్ అంటే పెద్ద హాస్పిటల్ మామూలు ఇంక మిగతా హాస్పిటల్స్ అవన్నీ వాళ్ళు వెళ్ళే పరిస్థితి లేదని అనిపిస్తుంది వెళ్ళి వాళ్ళు వెళ్తూనే ఉంటారు పెద్ద హాస్పిటల్కి వెళ్ళాను అంటే మీ బడ్జెట్లు మీ దగ్గర ఉన్న సొంబులు అన్నీ కూడా చాలా చాలా చిన్నవిగా కనపడతారు మన దగ్గర డబ్బే మామూలుగా అనిపిస్తుంది మంచిగా భగవాలేదు మా బానే ఉంది డబ్బు అనిపించిన వాడికి కూడా అవి బాబోయ్ మన దగ్గర డబ్బే ఏం లేదండి సరిపడదండి అని కూడా వికార్లు ఈ యాసెస్ విశ్రాంతి ఎలాగో ఉండదు సుఖం ఉండదు టెన్షన్ పడిపోతారు భయం పడు భయంలో పడిపోతారు భయంతో బతుకుతారు ఒకప్పుడు ఏ మందు మాకులు ఎవరిని ఇంట్లో పడుతుంటే శ్రేష్టమనిపించి ఇట్లా ఉంటారు ఈ వ్యాధిగ్రస్తులైనటువంటి భోగపరాయణ చూస్తే చాలా దారుణమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు వాళ్ళ దాంట్లో ఫిజికల్ పెయిన్ కంటే మానసమైన హింస పరాధ్యంగా ఫియర్ వాళ్ళు అనుభవించేటువంటి ఆ దుఃఖము దుఃఖం అంతటి ఇంతలా చెప్పిన తర్వాత కూడా ఆ కామన్న తీర్చుకోవడం కోసం పూజ రోజు చేసి వాళ్ళు ఏమన్నా చెప్పేమ వాళ్ళు దేవుణ్ణి అలా దేవుణ్ణి నిష్కామంగా అలా నిలిచడం చేతకాకపోతే వారి భక్తి అది ఏమన్నది ఎటువంటి భక్తి దానికి భగవద్గీత సందర్భంలో ఎటువంటి విలువ ఉండదు భగవద్గీతలో ఆ విధమైన భక్తిని ఆ విధమైన రిచువల్స్ని ఇక్కడ నిందించారు క్రియా విశేష బహుళాం భోగైశ్వర్యగతి ప్రతి వేదవాదర పాఠ నాణ్యత స్థితి వాదిన ఇత్యాది వచనములతో ఇక్కడ కామ కామ కామ్య కర్మలను నిందించారు తప్ప ఇక్కడ కొనియాడలేదు ఇక్కడ ప్రశంసించలేదు న్యూట్రల్గా ఉండిపోతే కూడా అదో రకంగా ఉండదు న్యూట్రల్ గా కూడా ఉండలేదు నిండింది పడ ముఖ్యంగా కామ కామాన్ని అది నరక ద్వారము దాంట్లో ప్రవేశిస్తూనే వాడు పురుషార్థ యోగ్యతను పోగొట్టుకుంటాడు అదే నాశనము అంటే ఇత్యేతం అది నాశించడానికి అర్థం అలా చెప్పుకోవాలి ఇత్యేతంటే ఇదే అభిప్రాయము ఓకే అత ఉచ్యతే ద్వారం నాశనమాత్మన ఇది ఇప్పుడు పురుషార్థయోగ్యత లేకుండా అయిపోతాడు కనుకనే అది నరకములకు ద్వారమని ఆత్మనశనం అని ఆ విధముగా వర్ణింపబడుతున్నది చూడండి మీరు దేన్నైనా సరే దేనినైనా సరే అలా పట్టుకుంటే దాన్ని కామ అంటారు కామ అంటే ఎవరో కోరికలు పెట్టుకుంటేనే కామ అని మీరు అనుకోకూడదు ఈ క్లింగ్ టు సంథింగ్ క్లింగ్ అంటే అలా మానసికంగా భౌతికమైనటువంటి అవి విషయాలు ఏవో కొన్ని అవసరం ఉంటాయి రోటీ కపడ మకాన్నీ ఉండడానికో ఇల్లు గూడు తిండి తినడానికో కొంత ఆహారము వస్త్రము ఇంత ఇంతవరకు మీరు కామన్ అనే దాంట్లో వెళ్ళండి అంటే సింపుల్గా ఉంటాయి సింపుల్గా ఉంటా వస్త్రములు అంటే సింపుల్గా ఉండాలి ఇంకా అక్కడ నుంచి ఖరీదైన వస్త్రములు అలాంటివి చాలా సరళంగా జీవితాన్ని గడుపుతూ ఉంటారు సమాజ జీవనంలో ఆవశ్యకమైన మేరకు సింపుల్ గా జీవిస్తున్నారు సో క్లింగింగ్ క్లింగింగ్ అని ఉంటుంది అంటే అలా పట్టుకోవడం మీరు డబ్బు పట్టుకుందా అనుకోండి డబ్బు బ్యాంకులో ఏదో కొంత డబ్బు పడుతుంటుంది పర్వాలేదు చీటి వస్తూ ఉంటుంది దానికి ముందే వ్యవస్థ చేసి పెట్టారు ఈ బ్యాంకులో ఉన్న డబ్బు వాళ్ళు తీసేసుకుంటే నా పని అయిపోతుంది నేను అలాగే నేను పెద్దగా వ్యవస్థ చేసి పెట్టేసారిపోండి అని మీకు పెరిగిన నష్టం లేదు జరిగిన నష్టం వాళ్ళు కొట్టుకుంటాం కానీ మళ్ళీ ఏం లేదు క్లింగింగ్ ఇస్తే ప్రాబ్లం బ్యాంక్ అకౌంట్ ఇచ్చిన ప్రాబ్లం క్లింగింగ్ బ్యాంక్ అకౌంట్ ఇది ఫ్యూజి ప్రాబ్లం అలాగే రిలేషన్స్ ఉంటాయి కొడుకు మనవుడు కోడలు కోడలతో పెద్ద సమస్య ఉండదు కోడలు అసలు మీరు చేసుకోవడం కూడా కోడల మామగారిని అత్తగారిని రెస్పెక్ట్ చేసే కాలము అది ఎప్పుడూ వెళ్ళిపోయింది అది ఇప్పుడు లేదు కోడలు హాయ్ ఎలా అది ఓటు అది ఎప్పుడు ఇంకేముంది కాబట్టి కోడలు ఇష్యూ కాదు కోడల విషయంలో మోడల్ లెస్ నూటర్లుగా కొడుకు విషయంలో ఇబ్బంది వస్తుంది సో క్లీన్లీ మీరు కొడుకు దారిని కొడుకుని వదిలిపెట్టి మీ మీరు జీవిస్తే మీరు యూఆర్ సేఫ్ అదర్వైజ్ కట్ చేయకుంటారు ఫస్ట్ డేంజరస్ స్టార్ట్ థ్వింగ్ అయింది దానివల్ల కాన్ఫ్లిక్ట్స్ డెవలప్ అవుతుంది ఆ కాన్ఫ్లిక్ట్స్ లో మనం కొట్టుకుపోతుంది చాలా ట్రబుల్ క్రియేట్ అవుతుంది కాబట్టి ఫర్ ఎవ్రీ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్ ద ప్రాబ్లమ్ ఈజ్ ఎంటైర్లీ క్రియేటెడ్ బై ద అటాచ్మెంట్ కామహ అంటే అటాచ్మెంట్ ఆసక్తి రాగము ఆసక్తి కామహ ఇవన్నీ సేమ్ సిమ్లర్ షేడ్స్ మెంట్ పెట్టుకున్నారంటే యు ఆర్ ఇన్ సీరియస్గా స్ట్రబుల్ ఇట్ క్రియేట్స్ ప్రాబ్లం వెంటనే క్రియేట్ చేయకపోవచ్చు ఇట్ క్రియేట్స్ ప్రాబ్లం ఎందుకో తెలుసుకోండి ఏ ఆసక్తి ఉన్నప్పటికీ అది భయమును సృష్టిస్తుంది భయం అంటే ఇన్సెక్యూరిటీ భయం అంటే వీళ్ళు దేయాలని భయపడుతూ ఉంటారు అలాంటి భయం కాదు అది మూర్ఖత్వం అజ్ఞానం చేత వచ్చే భయం ఇది వేయాలని మూర్తాలని అదంతా కూడా దాని గురించి నేనేమి వ్యాఖ్యానం చేయబట్టాను నన్ను దాని గురించి నన్ను వ్యాఖ్యానం చేయబడితే నాకు అది చాలా అల్పముగా చాలా చాలా తక్కువ స్థాయికి చెందిన సమాచారంగా కనపడుతుంది వ్యాఖ్యానం చేయడానికి మనసు కూడా ఒప్పదు అంత అయోగ్యమైన విషయం నన్ను ఏం వ్యాఖ్యానం చేస్తాను ఈసెక్యూరిటీ ఈజ్ సీరియస్ ఇష్యూ వీడు అంధవిశ్వాసాలు పెట్టుకుని ఈ ఉంగరంలో రాయి ఎఫరా ఉంది నాకు హాని కలుగుతుంది ఎలా రాయి అంటే దాని విధి నేను ఏం చెప్తాను దాని గురించి పిహెచ్డీ వారి దగ్గరికి వచ్చి ఎక్కడ అప్పగంటే అప్పగ్ని సెన్సేట్యూరిటీ ప్రస్తావన చేసినందుకే నాకు ఇట్ ఈ టైం అయింది ఇన్సెక్యూరిటీ బై డీ మళ్ళీ రేపు క్లాస్ లో కంటిన్యూ చేస్తాను పూర్ణమిదం పూర్ణా పూర్ణము దక్ష్య పూర్ణ పూర్ణమాదా ఓం శాంతిశాంతిశాది